అది ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం అగ్ని నిప్పు రంగుల దృష్టాంతం యథా చా చా అంటే ఇంకో దృష్టాంతం అనమాట యథా ఎలాగైతే ఇలాగా ఏక రూపా ఏకస్మాదగ్నే క్షుద్రా అల్పా విస్ఫులింగా త్రోటయ అగ్ని వివిధం నానా అదే మంత్రపదాలని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నారు మీరు ఇంకో దృష్టాంతం కూడా తీసుకోవచ్చు అదేమిటంటే అగ్ని ఒక్కటే ఉంటుంది ఏకస్మాత్ అగ్ని ఏకరూప ఏకరూపంగానే ఉంటుంది అగ్ని నిపురవల్లో ఒక రూపంగానూనూ పెద్ద మహాకా మహాగ్నిలో ఇంకో రూపంగానూ ఉండదు ఏమిటి ఆ రూపం అంటే కాల్చుత దాని స్వరూపం వేడి నిప్పు రూపలు మేలు పడితే ఎలా ఉంటుంది చూచూచూ అని వేడి కలుగుతుంది నొప్పి కలుగుతుంది ఓపెసంతా అదే కొలివే పడింది అనుకోండి చేయి కాలిపోతుంది కాలడం సమానమే హెచ్చు తక్కువ తప్పించి స్వరూపం సేము ఏమిటో స్వరూపము ఉష్ణము ప్రకాశము ఎప్పుడూ సమానంగానే ఉంటాయి హెచ్చు తగ్గులు పాయింట్ కాదు ఉష్ణము ప్రకాశము స్వరూపం ఎక్కడ నిప్పు చూసినా చిన్న నిపురం అయినా పెద్ద నిపురమైన ఉష్ణము ప్రకాశము మహాగ్ని కూడా ఉష్ణము ప్రకాశము అది స్వరూపం అలా ఉంటుంది దోమలో మనిషిలో పశువులో పక్షులో ఒకే చైతన్యం ఉంటుంది హెచ్చుతగ్గులు ఆ చైతన్యంలో హెచ్చు తగ్గులు ఆ చైతన్యాన్ని ప్రతిఫలించే ఉపాధిలో ఉండే హెచ్చుతగ్గులు మాత్రమే ఇప్పుడు ఈ ఒకే అగ్ని ఆ అగ్ని నుండి అగ్నేహ అంటే పంచమే ఏకవచనం అగ్ని నుండి అలా అప్పుడప్పుడు భ్రమ కలుగుతుంది షష్ఠి ఏమో అని అందుకోసం నేను అలా గుర్తు చేస్తూ ఉంటాను నేనే అందుకోసం నాకు కలిగిన భ్రమ ఇంకోటి కూడా కలుగుతుందేమోనని అగ్నేహ అంటే అగ్నికి అనకూడదు అగ్ని నుండి క్షుద్రాహ అంటే అల్పాహ చిన్న చిన్న క్షుద్రము అంటే తిట్టు కాదు అది తిట్టు కాదు క్షుద్రుడు అంటే తిట్టు కాదు అల్పుడు అంటే చిన్నవాడు అని అర్థం అల్పములు చిన్నవి ఏమిటవి విస్ఫులింగా విస్ఫులింగములు అంటే త్రుటయా రవ్వలు త్రుటి అంటే పిసరంత స్మాల్ దాన్ని త్రుటి అంట కాలంలో కూడా ఒక సెకండ్ త్రుటిలో తప్పిపోయేటంటే ఒక సెకండ్ అలాగే ఈ నిప్పు రవ్వ ఎంత నిప్పులండి ఎంతంతవి అంటే తోటాయా చెన్న చెన్న అంటే నిప్పు రవ్వ రవ్వ అంటారండి నిప్పు రవ్వ వినుగురులు అని అంటారా అలా అంటారు అదో పదం ఇవి అగ్ని అవయవము అంటే ఆ మహాగ్ని యొక్క అవయవాలు మహాగ్ని యొక్క అంశాలు ఆ ఫిజికల్ షేప్ కదా అంటే అవయవ భావం ఉంటుంది ఆత్మస్వరూపనికి వచ్చేవాడు దీనికి అవయవం అనేది కూడా ఉండదు ఉపాధిని బట్టి మీరు అవయవాల కింద పెట్టుకుంటే పెట్టుకోవచ్చు వ్యుచ్చరంతి అని ఉంది అంటే వి ఉచ్చరంతి వి అంటే వివిధం ఉచ్చరంతి పలు రూపాలుగా పైకొస్తాయి ఉతుచ్చరంతి పైకొస్తున్నాయి పలు రూపాలలో పైకొస్తున్నాయి అంటే కొన్ని రవ్వలు కొంచెం పెద్ద ఉంటాయి కొన్ని రవ్వలు చిన్న ఉంటాయి కొన్ని కోలగా ఉంటాయి కొన్ని గుండ్రంగా ఉంటాయి అలా వస్తున్నాయి లేదా వి అంటే అధికము వి అంటే వివిధం అని ఒక అర్థం విశేషం అంటే భిన్న భిన్నములుగా పైకి వస్తున్నాయి అంటే నానా అని అర్థం కాబట్టి వి అంటే అనేక ప్రకారములుగా పైకి వస్తున్నాయేనో అనేకములుగా వేర్వేర్ వేర్వేరుగా పైకి వస్తున్నాయి ఇనిపురంగలు యథా ఇమౌ దృష్టాంతం ఈ రెండు దృష్టాంతములు ఎలా ఉన్నాయో సరిగ్గా ఏ విధంగా కారక భేదాభావేపీ ప్రవృత్తి దర్శయత అది సమస్య ఇప్పుడు తార్కికుల సమస్య ఏమిటంటే కారణం కార్యం రెండు ఉన్నాయి కదా కారణకార్యభావం అనేది ఒకటి కదా భేదం లేకపోతే కారణకార్యభావం ఎలా ఎలా నువ్వు పో అని వాడి సమస్య వేదాంతులు అంటారు కారణకార్యభావం పొసగడానికి భేదం అక్కరలేదుగా భేదం లేకున్నా కారణకార్యభావము పొసగుము నామరూపాలని బట్టి ఉపాధిని బట్టి కారణకార్యభావం పొసగుతుంది నువ్వు కారణకార్యభావమే నీకు కావాలనుకుంటే దానికోసం భేదాన్ని స్వీకరించనక్కరలేదు ఇది పెద్ద ఇష్యూ తదనత్వాధికరణ నేను చదివినప్పుడు ఈ ఇష్యూ బాగా విచారం చేస్తారు ఒకసూత్రాలు ఇది పెద్ద ఇష్యూ అది అది మీ అది తార్కికులు చూడండి ఇంకా మీమాంసకులు ఉంటారు మీమాంసకులు అంటే వీళ్ళు కారకం పీకులు వీళ్ళు మీమాంసకులు మీమాంసకులకి వై్యాకరణలకి బంధుత్వం ఉంటుంది ఏదో పిల్లల్ని ఇచ్చి పుచ్చుకున్నారంటారు చూడండి అలాగే మీమాంసకులకి వ్యాకరణం వాళ్ళకి వాళ్ళకి బంధుత్వం ఎందుకంటే వ్యాకరణం అంటే విభక్తులు ధ్రమావిభక్తి ద్వితీయా విభక్తి తృతీయావిభక్తి ధర్మావిభక్తి అంటే కర్త కారకము ద్వితీయావిభక్తి అంటే కర్మకారకము తృతీయాకరణ కారకము చతుర్థి సంప్రదాన కారకము వీరికి ఎంతసేపు కారకాలు పంచమే అపాదానము సప్తమే ఆధారము కారకాలు వేరు వేరు కారకాలన్నీ ఒకటి అన్నారనుకోండి మీరు ఆ వ్యాకరణం వాళ్ళకి మతిపోతుంది ఇంకా మీమాంసలోకి రండి మీ మానసులోకి వస్తే నేను కర్మను చేసే కర్తను ఈ కర్మని చేస్తాను ఈ కర్మను చేయడం అంటే చేయాలి అగ్ని ఎందు చేస్తాను ఆధారము స్రవంతో సృక్కుతోటో స్రోవంతోటో చేస్తాను కారణము హవిస్సుని సమర్పిస్తాను అది కర్మ కర్మ అంటే ఆబ్జెక్ట్ దేవతా కొరకు అని ఈ విధంగా వాళ్ళకి ఈ కారకాలు ఆరు లేకపోతే కర్మ లేదు ఇప్పుడు మీరు పూజ చేయాలనుకోండి పూజ చేయాలంటే కారక భేదం ఉండాలా కలదా పువ్వులు వేరు దేవుడు వేరు చేసే పూజ చేసేవాడు వేరు ఏమాత్రం భేదం ఉండద్దు పూజ చేసేవాడు పువ్వులు దేవుడు ఒకటే అయితే ఇంకా వీడు పూజలు చేస్తాడండి కాబట్టి కారక భేదము ఉండాలి క్రియ ఉంది అంటే కారక భేదం ఉండాలి కారక భేదం లేకుండా క్రియ ఉండడానికి వీల్లేదు అని మీమాంసకులు వాళ్ళు పెద్ద దెబ్బలాట శంకర్లు ఏమంటున్నారో తెలుసినా ఇక్కడ చాలా డేంజరస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అంటే చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఆయన కారక భేదం లేకున్నా క్రియ కుదురుతుంది అంటున్నారు కారణకార్యభావము వస్తువునందు భేదం లేకుండా ఎలా అయితే కుదురుతుందో అలాగే కారక భేదం లేకున్నా క్రియ కుదురుతుంది ఇప్పుడు నిద్ర లేచాడు లేచినవాడు వీడు దేని నుంచి లేచాడు తన స్వరూపం నుండి ఏ లేచాడు అపాదానం లేచినవాడు కర్త స్వరూపం అపాదానం ఇప్పుడు కారక భేదం వచ్చిందా లేదా స్వరూపంలో భేదం లేకున్నా కారక భేదం వచ్చిందా లేదా లేచినవాడు ఎక్కడి నుంచి లేచాడో అది రెండు ఒకటి వేరు కాదు ఒకటే ఒకటే ఐ కూడా మీకు లేచుట నిద్రలేచుట ఉపాధిని బట్టి నిద్రలేచుట అనే క్రియ సంపన్నమైనది క్రియ సంపన్నమవడంతో అపాదానము ఇత్యాది కారకములు కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది తన స్వరూపము నుండి బయటకు వచ్చినాడు వాస్తవంలో అక్కడ కారక భేదాన్ని చూపించాము క్రియాన్ని చూపించాము కానీ వస్తువులో భేదం లేకుండానే ఇదంతా సంభవం అవుతుంది శాలిపుల్లు సాలిడు శాలీయుడు అక్కడ భేదాన్ని మీకు చూపిస్తాడు భేదం లేకున్నా అలాగే క్రియ ఉంది కాబట్టి కారక భేదం ఉండి తీరాలి అనే మీమాంసుకుల యొక్క సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు నాయన కారక భేదము లేకున్నా క్రియ పొసవి పిల్లయ్యా క్రియ కోసం నువ్వు కారక భేదాన్ని పట్టుకోనక్కర్లేదు కారణకార్యభావం కోసం నీవు వస్తుభేదాన్ని పట్టుకోనక్కర్లేదు భేదాన్ని పట్టుకుంటే కానీ మా కారణకార్యభావం నిలబడదేమో అనే బెంగ నీకు వద్దు భేదం లేకుంటే మా కారక భేదము సిద్ధించలేమో అనే భే అనే నీకు వద్దు కారక భేదము లేకున్నా క్రియ సిద్ధించును ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాడు తన చుట్టూ తను ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేయవాడు కర్త దేనికి ప్రదక్షిణం చేస్తున్నాడో అది కర్మ కానీ కర్తాకర్మ ఒకటే అయింది అయినా కూడా మీకు క్రియ సిద్ధించిందా లేదా కాబట్టి క్రియ ఉంది కనుక కర్తాకర్మ ఇత్యాది కారకములైందు భేదము తప్పనిసరి అనే భేద దృష్టి తప్పు ఇప్పుడు వాక్యం చూడండి ఈ దృష్టాంతాలను బట్టి మనకి తెలిసింది ఏమిటంటే కారక భేద అభావేపీ ప్రవృత్తిని దర్శయత శేత చూపిస్తున్నాయి రెండు దృష్టాంతాలు ఒక సత్యాన్ని చూపిస్తున్నాయి ఏమిటా సత్యము అంటే కారకముల యొక్క భేదము లేకున్నా అంటే కర్త అపాదానము మొదలైన భేదము లేకున్నా ప్రవృత్తి అంటే క్రియా చలనము సంభవమే అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు మహాగ్ని నిప్పురవ్వ వాటిల్లో వస్తువు ఒక్కటే మహాగ్ని ఏదో నిప్పురమ్మ కూడా అదే కానీ నిప్పురమ్మ పైకి వచ్చే కర్త మహాగ్ని అపాదానము ఈ పైకి వచ్చుటానే క్రియ ఇవన్నీ మీకు సిద్ధించేయాలేదా ఇక్కడ అన్నీ సిద్ధించాయి క్రియ అపాదానము కర్త అన్నీ సిద్ధించాయి అగ్ని అగ్ని దృష్టాంతంలో నిపురమ్మ దృష్టాంతం ఈ ఇవన్నీ సిద్ధించాయి కాబట్టి అక్కడ ఎన్న ఉన్నాయి అని చూసుకుంటే ఎన్నేమిటి ఉన్నదో ఒక్కటే అదే ఆ దృష్టాంతంలోని శోభావం ప్రాక్ ప్రవృత్తే స్వభావత ఏకత్వం ఏవమేవా అది ఇప్పుడు ఈ నిప్పురం మహాగ్ని నుండి బయటకు వచ్చుటకు ముందు స్వరూప దృష్టితో మీరు చూసుకోండి బయటకు వచ్చేయి బయటకు వచ్చాయి నువ్వు ఇంకే ఆ ఉచ్చుతా అని ఆ నామరూపాలను పట్టుకుని వెళ్లాడడం కాదా స్వరూప దృష్టితో చూసుకో నిపురవ్వలు మహాగ్ని నుండి బయటకు వచ్చాయి నువ్వు బానే ఉంది స్వరూప దృష్టితో చూస్తే నిపురొవ్వలు మహాగ్ని ఒక్కటేనంటావా వేరువేరంటవా ఒక్కటే వేరువేరేమీ కావు అంత దృష్టాంతం అదంతా దృష్టాంతం అన్నాను ప్రవృత్తే స్వభావ ఏకత్వమే అంతవరకు దృష్టామే ఇప్పుడు దాష్టాంతికం ఇదే విధంగా అస్మాత్మన విజ్ఞానమయతిబోధా యస్వం తస్మాత్ ఇండి ఈ ఆత్మ నుండి వచ్చాయి అంటే మహాకాశం నుండి సారీ మహాగ్ని నుండి నిప్పులొంగలు వచ్చినట్టుగా ఈ ఆత్మ నుండి వచ్చాయి అన్నప్పుడు ఈ ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఈ విజ్ఞానమయుడు ఉన్నాడు చూసారా వీడు నిద్రలేచి నిద్రలేస్తే వచ్చాడు వాడు విజ్ఞానమయుడు నిద్రలేచినప్పుడు విజ్ఞానమయుడు అయ్యాడు ఈ విజ్ఞానమయుడు నిద్రలేవడానికి ముందు ఏ నిలిచి ఉన్నాడో అదే ఆత్మ అంట ఇంకేత నిద్రతత్వం ఎదిగిన నిజమైన యోగిరా విశ్వదాభిరామ విలు అభిరామ అదే ఆత్మ పరమాత్మ అదేనయ్యా పరమాత్మ అదే పరమాత్మ అంటే మరి అది పరమాత్మ అయితే పరమాత్మ యొక్క భార్య ఎవరు అదే సమస్య మీ ఇబ్బంది అక్కడ వచ్చింది రోజు పొద్దున్నో కళ్యాణం సాయంకాలం ఓ చేయబట్టి ఇక ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి భార్యా భర్త ఇలాంటివేముండవు తత్వంలో ఇవన్నీ దేహాభిమానాన్ని కొట్టి వచ్చిన భేదాలు తత్వంలో ఈ భేదాలు ఏముండవు ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు హీరోయిన్ ఉంది ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తే నిజంగా ఉండవయ్యా బాబు అక్కడ ప్రకాశంత పైకే ఉండదు అలాగే ఈ ఆత్మ ఆత్మ ఒక్కటే ఉంటుంది మళ్ళీ అదే భార్య అదే భర్త అదే అజ్ఞ అదే అస్మాద్ ఆత్మ కాబట్టి ఈ విజ్ఞానముయుడు నిద్ర లేవడానికి ముందు ఏ స్వరూపము గలదో ఆ స్వరూపానికే ఆత్మ అని పేరు ఈ ఆత్మ నుండి అని అర్థం అంటే విజ్ఞానమైన యొక్క నిద్ర నిద్ర లేవడానికి ముందుండే స్వరూపము నుండి అని అర్థం ఆ స్వరూపం నుండి వచ్చాయి ఏమిటన్నీ సర్వే ప్రాణ వాగాదయ వాక్కు అంటే ఇంద్రియములు ప్రాణము అంటే ఇంద్రియములు వాక్కు కన్ను చూపు చెవి మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ విజ్ఞాన విజ్ఞానమయుడంటే ఇంద్రియాలన్నీ ఉంటాయి ఆ ఇంద్రియాలను బట్టే విజ్ఞానమయుడయ్యాడు ఆ విజ్ఞానమయుడు ఇంద్రియములన్నీ కూడా ఆ పరమాత్మ నుండియే వచ్చినవి సర్వే లోకా మరి ఇది జాగ్రత్తగా ఇదే అర్థం కష్టం భూరాదయ భూ భువహ శువహ మూడు లోకాలు విజ్ఞానమయుడు ఆత్మ నుంచి వచ్చాయి ఎందుకో తెలుసు అండి విజ్ఞానమయుడు వస్తూనే భూభువహాసువహాన్ని మూడు లోకాలు కూడా వస్తాయి వాటితో సహానే వస్తాడు విజ్ఞానమయుడు భూభువహాసువహ ము లోకాలు అంటే జగత్ అని జగత్తు విజ్ఞానమయుడు ఏకరూపం ఏకకాలంలో వస్తాడు చెవి ఎప్పుడు వచ్చిందండి శబ్దం వచ్చినప్పుడు చెవి వచ్చింది చెవి వచ్చినప్పుడు శబ్దం చూపు వచ్చినప్పుడు రూపం వచ్చింది రూపం వచ్చినప్పుడు చూపు వచ్చింది అలాగే ఎవరిథింగ్ అంతే సేమ్ కాబట్టి ముల్లోకాలు అంటే ఏమిటి ఈ శబ్దాలు రూపాలు రసాలు ఇవే ముల్లోకాలు కాబట్టి వీడు నిద్రలేస్తూనే విజ్ఞానమయుడు ఒక్కసారి ఊడిపడతాడు ఆ విజ్ఞానమయుడితో పాటుగా కూడా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు ఆత్మ చైతన్యం వస్తాయి అంటే ఏమైందో తెలుసిన ఈ మొత్తం జగత్తంతకి సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఎవరయ్యారు మీరయ్యారు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ కానీ మీరేం చేస్తారు ఈ ముల్లోకములు నా నుండియే వచ్చినవి అని తెలుసుకోకుండగా నేను విరిమోహాన్ని విజ్ఞానమైన నేను అల్పూడను అని తన ఏందో ఆరోపించి ఈ జగత్తంతా కూడా భిన్నముగా ఉందని భావించి ఈ భిన్నమైన జగత్తుని ఎవడో దేవుడు సృష్టించాడు అని ఓ దేవుని మీద భావన చేసుకుని ఆ దేవుణ్ణి సెపరేట్గా పెట్టుకుని భేదమే సత్యము అని జీవిస్తాడు దేవుడు సత్యం లోకాలు దేవుడు విజ్ఞానముడు అన్నీ ఒకే ఆత్మస్వరూపం నుంచి ఆవిర్భవించుకోవడమే క్రిటికల్ అంటే ఈ మొత్తం జగత్తు విజ్ఞానమయుడితో పాటుగా విజ్ఞానమయుడు జగత్తులో భాగంగా ఉంటాడు ఈ జగత్తంతా ఒక్కసారి ఒక్క ఉదుటిన ప్రకాశిస్తుంది ప్రకాశించేప్పటికీ ఇది ఎలాగంటే సడన్గా తెర మీద సముద్రం కనబడుతుంది ఆ సముద్రంలో చిన్న డింగీ మీద మన హీరో కూర్చుని ఉన్నాడు ఇప్పుడు ఈ హీరో కంటే సముద్రం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాస్తవంలో ఆ హీరో ఆ డింగీ ఆ సముద్రం అంతా కూడా ఒకే ప్రకాశం నుంచి వచ్చాయి ఎప్పుడు వచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి వలస వలసగా వచ్చాయా అన్నీ ఒక్క ఒదుట్ని వచ్చాయా ఒక్క ఒదుట్టుని వచ్చాయి అదే రకంగా కానీ మనకేమనిపిస్తుంది ఆ సముద్రం వేరని ఆ సముద్రం పెద్దదని హీరో చిన్నదని ఇవన్నీ కూడా మనకి భాషిస్తున్నాయి ఆ సినిమా అలానే మనకి అలా భాషించడం కోసమే వాళ్ళు అలా తీస్తారు సినిమాలో ఏం చేస్తారంటే వాడు దూరంగా ఇప్పుడు వీడు పైకి వెళ్ళిపోతున్నట్టు చూపించాలి ఆ పైకి వెళ్ళిపోతున్నట్టు చూపించాలి కుర్చీలో ఉండగానే పైకి వెళ్ళిపోతున్నట్టు చూపించాలి వీడు ఏం చేస్తాడంటే ఆ కుర్చీలో వీడిని కూర్చోబెడతాడు వాడు అలాగే కూర్చుని వాడు వెనకాల తెరబెట్టి ఆ తెరని వేగంగా పైకి లాగేస్తాడు పైకి లాగేస్తే వీడు కింద పడిపోతున్నట్టుగా అలాగే వెనకాల తెరబెట్టి ఆ తెరని వేగంగా కిందకి పట్టుకుపోతాడు వీడు పైకి వెళ్తున్నట్టుగా ఇవేమో మేము మ్యూజియంలో చూసాం వీడు ఎక్కడికే వెళ్ళు వీడు కూర్చున్నో కూర్చుని ఉంటాడు వీడి పైకి వెళ్ళాలనుకుంటే తెర కిందకు లాగుతాడు వీడు కిందకి పడిపోవాలనుకుంటే తెర పైకి లాగుతాడు వీడు కూర్చులో కూర్చుని ఉంటాడు వీడు ఎక్కడికి వెళ్ళాడు కానీ మనకు అలా కనపడుతుంది కాబట్టి సినిమా అంటే కేవలము తిఖాబట్ అంటే చాలా విధంగా మేము మీరు చూడండి అని వాళ్ళు చెప్తారు మనం ఆ విధంగా చూసి చప్పట్లో కొట్టి డబ్బులు ఇచ్చేసి వెనక్కి వస్తాం అలాగే రే నీ జగత్తు వేరురా నువ్వు వేరురా అలా చూడు సరే అలాగే దూడు బసవన్న ఎలా ఎలా తరకే ఎలా చెప్తే అలా తరకే ఉంటాడు జగత్తు వేరు నువ్వు వేరు నేను జగత్తు వేరు నిద్ర లేచినప్పుడు రెండూ ఒక్క ముదుకుని అని వీడు అనుకుంటే ఇంకా వాడు కృతార్థులైపోయి జీవన్ముక్తురైపోతాడు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే తన చైతన్యం నుంచి ఈ మహా ఈ జగత్తు పుట్టింది చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి వీడు కూడా చైతన్యం నుంచే వచ్చాడు వీడేమనుకుంటాడు నేను చైతన్యం నుంచి వచ్చాను అదే చైతన్యం నుంచి ముల్లోకాలు వచ్చాయనుకోడు వీడు ఏమనుకుంటాడంటే ఈ ముల్లోకాలు నాకంటే భిన్నంగా ఉన్నాయి నేను అల్పుడని అవ్యాసికము అనుకుంటాడు అనుకుని అంటే ఏమైపోయినట్టు తను సపరేట్ అయిపోతాడు టోటాలిటీని సపరేట్ చేస్తాడు సెపరేట్ చేసి నౌ హీ సెర్చెస్ ఫర్ గాడ్ వీడు తెలుసుకుంటే ఆ ములోకాలని తనను ఒక్క ఉదుటిన ప్రకాశింపజేసిన అతన స్వరూపమే గాడ్ దట్ ఈస్ ది గాడ్ అని నేను చాలాసార్లు చెప్పాను లోకం జగత్తుంది దాంట్లో నేను వచ్చాననుకుంటున్నంత వరకు మీకు ఆత్మస్వరూపం తెలియదు ఆత్మస్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే నా ఆత్మస్వరూపం నుంచే ఈ జగత్తంతా వచ్చింది అని మీరు తెలుసుకున్న రోజునే తెలుస్తుంది యు ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్ సర్వే ప్రాణా వాగా సర్వే లోకా భూరాదయ తర్వాత సర్వాణి కర్మఫలాన్ని ఏమన్నా సుఖం వచ్చింది దుఃఖం వచ్చింది ఎల్లర్లేస్తే సుఖం దుఃఖం కాఫీ తాగితే సుఖం తర్వాత కడుపులో మంట పుడితే దుఃఖము యాసిడ్ రిఫ్లెక్షన్ కాఫీ తాగిన పావు యాసిడ్ రిఫ్లెక్షన్ వస్తుంది అది దుఃఖము కాఫీ తాగేప్పుడు చాలా బాగుంటుంది సుఖము ఈ సుఖము దుఃఖము ఇవి కర్మఫలములు ఈ కర్మఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడి దగ్గర నుంచి వచ్చాయి దేవుడి దగ్గర నుంచే వచ్చాయి దాంట్లో సందేహం వెళ్ళలేదు కానీ ఆ దేవుడు నీ ఆత్మయే అది అది అక్కడే పాయింట్ తేడా ఏమి సందేహం లేదు దేవుడి దగ్గర నుంచే వచ్చాయి కానీ ఆ దేవుడు నీ ఆత్మయే ముగ్గురు ఒక చోట ఉన్నారు మీరు ముగ్గురు ఒకచోట ఎలా సమావేశమయ్యారా మిమ్మల్ని ఇలా కలిపిన వాడు ఎవడు అని అడిగాడు అయితే ఆ దేవుడే కలిపాడు ఆ దేవుడే ఎవడో కాదు వీళ్ళ ముగ్గురులో ఆత్మరూపంగానే ఉండి వీళ్ళని కలిపాడు ముల్లో ఆ దేవుడే సృష్టించాడు ఆ దేవుడే ఆత్మ సర్వ కర్మ ఫలంలో అయితే నేను చాలాసార్లు చెప్పాను మీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆశీర్వచనం వచ్చినా శాపం వచ్చినా మీ లోపల నుంచే వస్తుంది మీకు బయట నుంచి వచ్చేది ఏది లేదు ఈ ఒక్క పాయింట్ మీద నేను గ్రహాలని నక్షత్రాలని మీరు పఠించుకోవద్దని చెప్తా ఈ ఒక్క పాయింట్ మీద ఎందుకంటే గ్రహాలు నక్షత్రాలు మీలోనే ఉన్నాయి మీకంటే బయట లేవు కాబట్టి మీ స్వరూ అన్ని ఆశీస్సులు మీ స్వరూపం నుంచే వస్తాయి सर्वे देवाः प्राणलोकाधिष्ठात अग्नियादय सकल देवतू आत्मचैत वस्ताई सकल देवतलूं देवतलों मिली देवतल अध्यात्म देवतारो अधिभूत देवत आध्यात्म देवता अंत अग्नि अग्निमे वाचिष्य वंद्रिया अधिष्ठान देवता अग्नि ఈ వాక్కు అధిష్టాన దేవత అగ్ని ఎక్కడి నుంచి వచ్చాడు ఆత్మ నుంచి వచ్చాడు తర్వాత అగ్నిలోకానికి అధిష్టాన దేవత అగ్ని దేవత ఈ ఆహుతులను వాటిని స్వీకరించే మహాదేవ మా గొప్ప దేవుడు ఆయన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆత్మ నుంచే వచ్చాడు ఇంద్రుడు నా బాహువుల ఎందుడు ఈ ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆత్మ నుంచి స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆత్మజీత నుంచి వచ్చాడు సర్వే అంటే ప్రాణ లోక అధిష్టాతారహ ప్రాణ అంటే ఇంద్రియములు ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఆత్మచైతన్యం నుంచే వచ్చారు భూర్భువస్వర్ లోకములకు కూడా అధిష్టాన దేవతలు ఆత్మచైతన్యం వచ్చారు మీరు ఎప్పుడైనా పురాణం మాఘపురాణానికి వెళ్ళారనుకోండి మాఘపురాణం కార్తీక పురాణం వాటిలో ఉండి శోష శోభ నేను ఊకే పురాణ దృష్టి దార్శనిక దృష్టికి తేడా చెప్పడం కోసం అలాగే చెప్తూ ఉంటాను ఏదైనా పురాణానికి వెళ్ళారనుకోండి లేకపోతే ఏదైనా ఈ మతపరమైన ప్రచార కార్యక్రమానికి వెళ్ళారనుకోండి వెళ్తే అక్కడ ఏం చెప్తారు నీవు పాపాత్ముడవు ఈ జన్మలో చేసుకున్నావు పాపాలు అనేక జన్మల్లో చేసుకున్నావు పూర్ణ జన్మార్జితమైన పాపాలు ఉన్నాయి సంచిత పాపాలు ఉన్నాయి ప్రారంభంలో పాపాలు ఉన్నాయి ఇక్కడ పాపాలు ఉన్నాయి అక్కడ పాపాలు ఉన్నాయి కార్తీక స్నానం చేస్తే పాపాలు పోతాయి దీపాలు వెలిగిస్తే పాపాలు పోతాయి అని అక్కడ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే పాపాడుకుపోతాయని ఎవరో వాళ్ళు ప్రచారం చేస్తారు మీరు ఈ పురాణం విని ఇంటికి మీ మనస్సు భారంగా తయారవుతుంది ఏమిటో జీవితం అలా అయిపోతుంది పుణ్యం చేసుకోలేకపోతున్నాం ఇంకా రేపు పొద్దున్న స్నానం చేస్తేనే అన్న ఓపెసలంత పుణ్యం వస్తుందేమో అనుకుంటూ బెంగతోటి ఇంటికొచ్చి ఏదో ఉప్పులు ఏదో తిని పొద్దున్నే తెల్లవారుదా స్నానం చేస్తే మంచిదని నిశ్చయించుకుంటాం మంచిది కర్మ చేయటానికి ఆ మాత్రం ప్రోత్సాహం అవసరమే కానీ ఈ భారం మాట ఏమిటి ఇదే వెళ్ళంతా క్లాసుకి వచ్చారనుకోండి ఎలా ఉంది క్లాసు ఇక్కడ ఏం చెప్తారు ఇక్కడ ఎవరు చెప్తారంటే ముల్లోకములు నీ నుండే వచ్చాయి నీ దేహంలో ఉండే సకల ఇంద్రియముల దేవతలు నీ నుండే వచ్చారు నీ స్వరూపం నుంచి అది భూరాది లోకముల యొక్క దేవతలు కూడా నీ స్వరూపం వచ్చారు సర్వాణి భూతాన్ని బ్రహ్మాది స్తంభ పర్యంతాన్ని ప్రాణిజాతాని సర్వ ఏ సర్వే ఏతే ఇవన్నీ కూడా ఆ పరమా ఆత్మచైతన్యం నుంచే ఆత్మచైతన్యం అదే పరమాత్మ ఆత్మయే పరమాత్మ నెయ్యి నె నెయ్యి ఘృతమే శుద్ధ ఘృతం నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఇ రెండింటికి తేడా ఏమైనా ఉంటుందా ఏముండదండి ఏది స్వచ్ఛమైన నెయ్యియో అది ఏ నెయ్యి అలాగే ఏది పరమాత్మయో అదే ఆత్మ ఇంక తేడా ఉంది ఇంకే అలా పదాన్ని పెట్టారంటే సో సకల ప్రాణులు కూడా పరమాత్మ చైతన్య ఆత్మచైతన్య నుంచి వచ్చాయి సకల ప్రాణులు ఏ ప్రాణులు బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి గడ్డిపోస వరకు స్తంభం ఉంటే గడ్డిపోస అయితే క్రిమికీటకములు ఇవన్నీ కూడా మీ స్వరూపం నుండియే వచ్చినాయి మీద భిన్నంగా ఏది లేదు ఈ సృష్టిలో మీ నుండే ఇవన్నీ వచ్చాయి ఓకే ఇప్పుడు మనం పాఠం అస్మాత్ ఆత్మనహ అని పాఠం చూసాం ఒక పాఠం వేరే ఇంకో పాఠం ఉన్నది ఆత్మనహ అని కాకుండా ఆత్మానహ అని అంటే పంచమే ఏకవచనం ఈ ఆత్మ నుండే వచ్చాయి ఆత్మాన అంటే ప్రథమా బహువచనం ఆ పాఠం కూడా మీరు పెట్టుకోవచ్చు సర్వ ఏతే ఆత్మాన ఇస్ పాఠే ఆ పాఠంలో ఏం చేస్తారు ఇప్పుడు అస్మాత్ ఆత్మన అని కాకుండా ఆత్మాన సర్వే అన్ని ఆత్మలు అని పాఠం ఉందనుకోండి ఓ పాఠం ఉంది అలాగే వేదంలో అలా వదిలిస్తున్నారు ఆ పాఠంలో ఎలా చేయడం అంటే శంకర్లకి కనపడ్డ పాఠాన్ని కూడా ఆయన దాని పరిగణనలోకి తీసుకుని అర్థం చెప్తున్నారు ఆ పాఠం ఉన్న సందర్భంలో ఉపాధి సంపర్క జనిత ప్రబుద్ధ్యమాన విశేషాత్మాన అనే అర్థం ఏమిటి విశేష వేర్వేరు ఆత్మలు బహుజనం వేరు బహువచనం ఎందుకు వస్తుంది వేరువేరుగా ఉండకపోతే బహువచనం రాదు ఏకవచనమే ఉంటుంది వేరువేరు ఆత్మలు అంటే ఆత్మల్లో భేదం వచ్చింది విశేష ఆత్మాన ఏదో కొంత భేదమున్నా ఆత్మలు ఈ ఈ భేదమున్న ఆత్మలు ఒకే ఆత్మ నుంచి వచ్చాయి ఇన్ని భేదములు ఉన్న ఆత్మలను ఇప్పుడు జైల్లో తెల్లవారింది జైల్లో అంత పెద్ద జైలు చర్లపల్లి జైలు పెద్ద చేయరు తెల్లవారింది తెల్లవారేపటికి సూపరింటెండెంట్ నిద్రలేస్తాడు సూపరింటెండెంట్ ఆత్మ ఖైదీలందరూ నిద్రలేస్తారు ఖైదీ ఆత్మలు తర్వాత కిచెన్ స్టాఫ్ నిద్రలేస్తారు కిచెన్ స్టాఫ్ ఆత్మలు కానిస్టేబుల్స్ నిద్రలేస్తారు కానిస్టేబుల్ ఆత్మలు ఈ రకంగా వేర్వేరు ఆత్మలుగా వీళ్ళందరూ నిద్రలేస్తారు నిద్రలేవడానికి ముందు అందరూ ఒకే పరమాత్మ చైతన్యంలో విలీనమై ఉంటారు కానీ నిద్ర లేచినప్పుడు వేరువేరు ఆత్మలు విశేష ఆత్మలు నిద్రలేచే వేరువేరు ఆత్మలు కాబట్టి ఈ భేదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఉపాధి సంపర్క భేదం సో నేను సూపరింటెంట్ని అనే ఉపాధి గలవాడు సూపరింటెండెంట్ ఆత్మ నేను కానిస్టేబుల్ని అనే ఉపాధి గలవాడు కానిస్టేబుల్ ఆత్మ ఈ ఉపాధి తాతాత్మ్యం చేత మీకు ఈ భేదము భాషిస్తూ ఉంటుంది కాబట్టి ఉపాధి అంటే ఏమిటి అంతఃకరణము దేహము సూపరింటెండెంట్ యొక్క అంతఃకరణము దేహము వేరు ఆ అంతఃకరణము దేహముతోటి కూడిన చైతన్యము సూపరంటెండెంట్ ఆత్మ కానిస్టేబుల్ అంతఃకరణము దేహము దాని ఉపాధితో కూడిన చైతన్యము కానిస్టేబుల్ ఆత్మ ఖైదీ యొక్క దేహము అంతఃకరణము ఉపాధి దాంతో కూడిన ఆత్మ దానితో తదాత్మ్యాన్ని చెందిన ఆత్మ ఖైదీ ఆత్మ అంటే ఈ విధంగా ఉపాధులతోటి తదాత్మ్యము వలన వేరువేరు ఆత్మలుగా విశిష్టములైన అంటే భిన్న భిన్నములైన ఆత్మలుగా భాషిస్తూ ఒక్కసారిగా ఇవన్నీ పైకి వస్తున్నాయి వ్యుచ్చరంతి ఇదంతా తెలుగులో మీకు స్పష్టంగా ఉండే ఉంటుంది సకల దేవతలు బ్రహ్మదేవులతో మొదలుపడి బిడ్డి కోసం వరకు ఉండే సకల ప్రాణులు ఇవన్నీ ఆత్మ నుండి ఉద్బుద్ధమవుతున్నవి ఇవన్నీ ఆత్మలే సర్వ ఆత్మహాని మాధ్యం దిన పాఠం అనగా ఉపాధి యొక్క సంయోగము చేపట్టి నిద్రలేచే వేర్వేరు జీవులు అర్థము ఇవన్నీ బ్రహ్మాత్మ నుండియే బయలు వేడలు చున్నవి పాఠం ఉండాలి ఉంటే అనువాదం ఉన్నప్పటికీ పాఠం కూడా ఉండాలి పాఠం చదవడానికి ఉపయోగపడుతుంది పుస్తకం ఇంట్లో కూర్చొని ఒంటరి చదివిస్తున్నది కూడా బాగానే ఉంటుందని చాలా మంది చెప్పారు నాకు పాఠం చదువుతున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తర్వాత మంత్రంపనిషత్ సత్య సత్యమితి ఏమంటే ఉపనిషత్ అంటే రహస్య నామము అనేది అనే అర్థం పేరు ఉపనిషత్తు అనేది పేరు ఈ పేరు ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసున్న పేరు కాదు రహస్యనామం రహస్యంగా ఉండే పేరు ఇల్లు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి రహస్యరామో ఒకటి అది ఆ దుబాయ్లో తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు దుబాయ్ నుంచి వచ్చేటదే తప్ప వాడికి ఉండే విశిష్టమైన రహస్యనామం మనకి తెలియదు ఆ దుబాయ్లో ఏదో ఉంటుంది రహస్యనామం రహస్యనామం అంటే మనకి తెలియని పేరు ఏదో అని అభిప్రాయం సో ఉపనిషత్ అని నాకు అలా గుర్తుంది చూద్దాం ఇక్కడ రహస్యనామం అనే అర్థం కాకపోతే అర్థం ఏంటో ఆయనే చెప్తారు ఓకే ఓకే మనకి తెలుస్తుంది ఈ ఆత్మకి ఒక ఉపనిషత్తు అంటే పేరుంది ఈ ఆత్మకి పేరు ఏమిటో తెలిసిన పేరు సత్యస్య సత్యం సత్యం కాదు సత్యస్య సత్యం సత్యనారాయణ అంటే అదే సత్యనారాయణ అంటే సత్యము నారాయణ కాదు సత్యశ సత్యమైన నారాయణ అది సత్యనారాయణ అవును సత్యమే నారాయణుడు అండి సత్యనారాయణుడు అంటే సత్యమే నారాయణుడు ఈ విషయాన్ని సత్యనారాయణ అనే సందర్భంలో ఈ విషయాన్ని జనులు గుర్తించకపోవచ్చు బట్ గుర్తించడం అవసరమైతే ఉన్నది ఏమిటి సత్యమే నారాయణ నిజంగా ఇది సత్యనారాయణ అని పేరు వచ్చింది వచ్చి అవతారి ఎస్మాత్ ఆత్మ ఆత్మన స్థావరంగమం జగత్ ఇదం అగ్ని విస్ఫులింగవత్రతి అనీశం చూడండి ఈ మీ నుండి ఈ ఆత్మ నుండి ఈ సకల జగత్తు అంటే కదిలేది కదలనేది స్థావర జంగమాత్మకమైన అంటే చరాచర జగత్తు అంతా కూడా ఈ ఆత్మస్వరూపం నుంచి పైకొస్తూ నిలిచ్చారతి ఎప్పుడు అనిషం ఎలా వెళ్ళరా ఎప్పుడు ఆత్మస్వరూపం నుంచే పైకొస్తూ ఉంటుంది మీరు మీరు ఇలా కూర్చున్నారనుకోండి నా ఇల్లు ఉన్నారనుకోండి ఆ ఇల్లు ఉన్నది మీ స్వరూపం నుంచి వచ్చింది ఇది మా ఊరు అంటే ఊరు మీ స్వరూపం నుంచి వచ్చింది ఇది నా దేశము అంటే దేశం నా స్వరూపం నుంచి వచ్చింది ఈ బ్రహ్మాండము అన్నారనుకోండి ఆ బ్రహ్మాండం మీ స్వరూపం నుంచి మీరు ఏదన్నా అది మీ స్వరూపం వస్తుంది మీరు ఏది అంటారు అన్నదే ప్రశ్న ఇప్పుడు సాధారణంగా లౌకికులు ఈ బ్రహ్మాండము వాళ్ళు అనుకోని కూడా అనుకోరు లౌకికులు ఎలా ఉంటారు బ్రహ్మాండము ఆలోచిస్తారా లేకుంటే ఎప్పుడైనా ఈ నక్షత్రాలు ఈ ఆకాశము అనంత ఆకాశము ఈ సూర్యుడు ఈ చంద్రుడు అలాగా దర్శించి అలా ఆశ్చర్యపడ్డవాడు వాడు వేదాంతి అయిపోతాడు సత్యం వైపు వెళ్ళిపోతాడు అలా అనుకోను ఎంతసేపు ఈ నాయలు వీళ్ళు మా వీళ్ళు పరాయి వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రులు ఎంతసేపు ఈ సంసారపు గోల తప్ప ఆ మహా వ్యాపకమైన తత్వాన్ని దర్శించేటువంటి అలవాటే జన్మలలో తక్కువ కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మీరు కనుక ఈ బ్రహ్మాండము అనుకుంటే ఆ బ్రహ్మాండం మీ నుంచే ఆవిర్భవించిందండి మీ నుంచే ఆవిర్భవించినట్టుగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు భారత్ మహాన్ అనుకోండి ఈ మహాన్ భారత్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీ నుంచి వచ్చిందండి నిజంగా సర్వము మీ సకల ప్రాణికోటి నా స్వరూపమే మీరు అనుకుంటే మొత్తం బ్రహ్మాండం అంతా నేను ఇచ్చి వచ్చింది మీరు అలా అను అలా అనుకోకుండగా అవును అవును అలాంటి మంత్రం ఉంది కైవల్యోపనిషత్తు కరెక్టే ఎప్పుడైనా కైవల్యోపనిషత్తు పాఠం చెప్పుకోవాలంటారు మంచి ఉపనిషత్తు మనది పుస్తకం ఉందండి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఎదుగు లేదని అడగద్దు ఇంగ్లీష్లో ఉన్నదేదో ఉన్నదాన్ని వినియోగం చేయదు ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఇది పని కోపిక లేదు ఇప్పుడు అలా ఇంగ్లీష్లో పెట్టిన ప్రతీది తెలుగులో పెట్టే సందర్భం కాదు మయ్యేవ సకలం మయ్యేవ సకలం ప్రతి ఆయన నానుండే మత్త ఏవ సకలం జాతం కాబట్టి సకల జగత్తు కూడా నా తద్బ్రహ్మ అహమస్మి తన గురించి పెద్దగా ఆలోచన చేటవ అభ్యాసం చేయాలి అల్పమైన ఆలోచన పెట్టుకోకూడదు ఇప్పుడు కూడా అసత్యము వైపు ఆలోచన ఉండాలి తప్ప పరిచ్ఛేదము వైపు భేదము వైపు ఆలోచన ఉండకూడదు మంచిది ఈ సకల జగత్తు కూడా అగ్ని విస్ఫులింగముల ఎల్లవేళలా ఆత్మస్వరూపం నుండే ఆవిర్భవిస్తూ అంతేకాకుండా ఎస్మిన్నే వచీయతే జలబుద్ధవ నీటి ఎందు అనేక బుడగలు ఉంటాయి అంటే కాలంకి వెళ్తే ఆ కాలం అలా వెళ్తూ ఉంటుంది ఎన్నో బుడగలు కూడా పోతూ ఉంటాయి దాన్ని ఈ బుడగలన్నీ దేంట్లో విలీనమైపోతాయి ఆ నీటిలోనే విలీనం అయిపోతాయి ఎందుకని ఆ నీటి నుంచే పుట్టే మళ్ళీ ఆ నీటిలోనే విలీనమైపోతాయి అలాగే మీరు నా ఇల్లు ఎంతసేపు అనుకుంటారు నా ఇల్లు అని ఓ సేపు కొద్దిసేపు అనుకుంటారు మీ నుంచి వచ్చింది నా ఇల్లు మళ్ళీ మీలోకే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రూపాయి రూపాయి అనుకుంటే రూపాయి వాడి వస్తుంది వాళ్ళలోకే పోతుంది లక్ష రూపాయలు అనుకున్నా అనుకోండి అది వాడి స్వరూపం నుంచే వస్తుంది మళ్ళీ స్వరూపంలో చిన్నది అనుకున్న స్వరూపం నుంచే వస్తుంది పెద్దదైనా స్వరూపం వస్తుంది యదాత్మకంచ వర్తతే స్థితి కాలే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇప్పుడు నా ఇల్లు అనుకున్నారనుకోండి ఈ నా ఇల్లు అన్నది ఆ చైతన్యం భిన్నంగా ఉన్నదండి ఇల్లు అన్నది ఇల్లు అనే ఉంటుంది భావనాత్మకంగానే ఉంటుంది అంతా భావనాత్మకంగానే ఉంటుంది ఇప్పుడు నా కుక్క అంటే భావనాత్మకంగానే ఉంటుంది నా పిల్లి అది భావనాత్మకంగానే ఉంటుంది నా ఇల్లు ఇల్లు చెప్తుందా నేను వీరి ఇల్లు మీ అని ఇల్లు చెప్తుందే చెప్పదు ఎందుకంటే ఇల్లుకి భావన లేదు కనుక అది చెప్పదు ఏమంటే మరి కుక్కకి భావన ఉంది కదా అది చెప్తుందా దానికి భావన వేరే ఉంటుంది దానికి వేరే భావనలు ఉంటారు వీడి కూడా భావన దానికి ఉపాధిని బట్టి వారిపోతుంది కాబట్టి అంతా భావరూప భావనారూపంగానే ఉంటుంది భావన తప్ప వేరే ఇంకేం లేదండి అంతా భావనయే కాబట్టి స్థితికాలమున్నందు కూడా ఇప్పుడు నా సోఫా అన్నారనుకోండి ఈ సోఫా ఎక్కడుంది భావనలో ఉంది ఈ నా సోఫా ఎక్కడుంది భావన ఎన్ను ఉన్నది భావన పోతే సోఫా కూడా పోతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి దాన్ని సోఫా ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉంది అనుకూడదు ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉంది అన్నది కూడా భావన ఉంటుంది సర్వము భావన ఎందే ఉంటుంది అంతేకాని అడ్డగోలు పూర్వపక్షాలు వేయకూడదు పూర్వపక్షం కూడా శాస్త్రీయంగా ఉండాలి అదివే సో స్థితికాలం ఉన్నది కూడా ఆత్మ చైతన్యము నందే సకల జగత్తు ఉంటుంది అది ఆత్మ తస్య అస్య ఆత్మన బ్రహ్మణ ఈ ఆత్మ దేని నుండి సకల జగత్తు పుట్టి సకల జగత్తు దేనియందు నిలిచి ఉందో అది ఆ ఆత్మ బ్రహ్మ అవడంలో కేవలం సందేహం ఉందండి సకల జగత్తు నా చైతన్యం నుంచే పుట్టిందంటే ఇంకా నేను అహం బ్రహ్మాస్మి అన్నా ఆశ్చర్య సందేహమే ఉన్నది కాబట్టి ఆ ఈ ఆత్మ బ్రహ్మణ బ్రహ్మ భిన్నం కానే కాదు ఆత్మయే బ్రహ్మ అటువంటి బ్రహ్మయే అయిన ఆత్మకి ఏమిటి ఉపనిషత్తి ఆత్మ యొక్క ఉపనిషత్తు ఆత్మ యొక్క ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటి ఉపసమీపం నిగమయతి ఇది అభిధాయక శబ్ద ఉపనిషదిత్యుచ్యతే శబ్దం అండి సౌండ్ పేరు శబ్దం పదం ఎటువంటి పదము ఆ పదాన్ని ఉచ్చేరిస్తూనే దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది ఉపనిగమయతి అంటే బోధయతే అని అర్థం సో బోధించుట ద్వారా దగ్గరికి ఇప్పుడు నీ దగ్గరికి తీసుకెళ్తుందంటే వీళ్ళు చేపట్టుకుని బర్బరాయి ఇచ్చుకుపోయి దగ్గర నిలబడుతుందని కాదు ఇప్పుడు రాముహ అన్నారు అనుకోండి రామహ అనగానే ఆ శబ్దం ఏం చేస్తుంది మిమ్మల్ని రాముడి దగ్గరికి తీసుకెళ్ళిపో రాముడు అంటే ఒక కల్చరల్ లే ఒక ఒక సిస్టమ్ ఉంది రాముడి చుట్టూ సర్వస్వ త్యాగము ఇత్యాదులు ఏవో కొన్ని ఉన్నాయి అవతార పురుషుడు పూజనీయుడు ఈ ప్రేమ భక్తి వాటన్నిటికీ ఉన్నాయి మీరు ఎప్పుడైతే రామ అనగానే మిమ్మల్ని ఆ రామశబ్దం చేత చెప్పబడే ఆ తత్వం దగ్గరికి పట్టుకెళ్ళిపోతుంది ఆ శబ్దం కాబట్టి ఉపా దగ్గరకు తీసుకుపోతుంది తీసుకుపోవడము అంటే తెలుపుడు చేయుటం ద్వారా తీసుకెళ్తుంది అని అర్థం ఫిజికల్గా తీసుకెళ్ళి దేవుండదు అలా తీసుకుపోతుంది కనుక దీనికి ఉపనిషత్తు అని పేరు కాబట్టి ఉపనిషత్తు అంటే ఏమిటైంది ఒక తత్వమును బోధించే పాదాన్ని నాకు పేరు ఉపనిషత్ ఇది ఉచ్యతే ఏమిటది అభిధాయక శబ్ద ఒక తత్వాన్ని బోధించేటువంటి శబ్దమునకే ఉపనిషత్తుని లోకములో పేరుగలదు కాబట్టి ఆ పరమాత్మకు ఆ బ్రహ్మకు ఉపనిషత్తు శాస్త్రప్రామాణ్యా ఏతబ్దతో విశేష అవసీయతే ఉపనిగమయృత్వ ఇప్పుడు ఆత్మకి ఉపనిషత్తు చెప్తున్నాము అంటే ఆ శబ్దాన్ని విన్న వెంటనే మిమ్మల్ని ఆ శబ్దము ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అని దాని చేతనే దానికి ఉపనిషత్తు అని పేరు అన్నారే ఎలా తీసుకెళ్తుందండి దగ్గరికి మమ్మల్ని ఆ ఉపనిషత్తు ఆ పదము చెప్పిన వెంటనే ఆ పేరు చెప్పిన వెంటనే దగ్గరికి తీసుకెళ్ళిపోతుందంటే ఎలా తీసుకెళ్తుంది అంటే మీరు శాస్త్రాన్ని చదివిన వాళ్ళు అయి ఉండాలి ఈ సత్యస్య సత్యం అని ఉపనిషత్తు చెప్పబోతున్నారు ఈ బృహదారంక ఉపనిషత్తుని దాంట్లో ఉండే తత్వాన్ని అధ్యయనం చేసిన వాళ్ళే ఉండాలి అప్పుడు అధ్యయనం చేసినప్పుడు ఈ శబ్దమునకు ఈ విశిష్టమైన అర్థము గలదు అనే నిశ్చయ జ్ఞానం మీలో ఉంటుంది అప్పుడు సత్యస్య సత్యం అనగానే మీ మీ భావన బలంగా ఆ స్వరూపం దగ్గరికి ఊళ్ళో వీధిలోకి వెళ్ళి సత్యస్తే సత్యం అన్నాను నేను వాడికి ఏమీ వెళ్ళలేదు కాబట్టి అది ఉపనిషత్తు కాదనకూడదు శాస్త్ర ప్రామాణ్యాన్ని శాస్త్రము ఒక తత్వమును బోధించేటువంటి ప్రమాణము ఒక జ్ఞాన సాధనము అని నిశ్చయించుకుని దాన్ని అధ్యయనం చేసి ఆ తత్వాన్ని వంట భావనలో బలంగా ఆ తత్వం ఆ శబ్దము తీసుకుపోతుంది కాబట్టి ఆ శబ్దానికే ఉపనిషత్ అని పేరు మంచిదండి ఆత్మ బ్రహ్మయ్య అయిన ఆత్మ యొక్క ఉపనిషత్తు ఏమిటో మాకు అర్థమైంది ఇంతకీ అహలా ఉపనిషత్తు ఏమిటో చెప్పండి ఆ పేరేమిటో చెప్పండి కా అసౌ ఉపనిషత్ ఇప్పుడు ఉపనిషత్ అనే పదానికి అర్థం చెప్తూనే మీరు కాలక్షేపం చేసేశారు ఇంతకీ అసలా ఉపనిషత్తు ఏమిటో చెప్పండి ఇప్పుడు తెలిసింది ఉపనిషత్తు అంటే ఏమిటో అంటే ఇహ అప్పుడు శృతి చెప్తోంది ఏమని సత్యస్య సత్యమితి ప్రతి ఉపనిషత్తు కాబట్టి మీరేం చేస్తారంటే ఆత్మయే బ్రహ్మ ఆత్మ నుండి ఈ సకల జగత్తు చరాచర జగత్తు ఆవిర్భవిస్తోంది ఆత్మ నుండి ఆ విజ్ఞానమయ పురుషుడు ఒక్క ఉదుటిన బయటకు ఆత్మకు ఒక ఉపనిషత్తు కలదు అంటే ఒక విలక్షణమైన నామధేయము గలదు అది ఏ సత్య సత్యం దాన్ని మీరు ఈ రోజుకి భావన చేయండి రేపు క్లాస్లో ఆ నామాన్ని ఇంకా మనం తెలుసుకున్నాం